పతతి ప్రన క్రాణ ప్రథమా ప్రైతియుక్ కినేషితాం వాచమిమాం వదంతి చక్షు శ్రోత్రం కౌ దేవ యునత్తి ఎంత అద్భుతమైన ప్రశ్న చూడండి ఆ ప్రశ్నలోనే శిష్యుడు స్తూల సూక్ష్మ కారణ శరీరాలన్నిటినీ వేరు వేరుగా వెడగొట్టి గురువు ముందు పెట్టేశాడు ఆయన ఈ ప్రశ్నలోనే స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నింటినీ వెడగొట్టి పక్కన పెట్టేశాడు ఆయన అది శిష్యుడి యొక్క స్థితి అంటే శిష్యుడు కూడా ఏ స్థితికి చేరుకోవాలి గురువు దగ్గరికి వెళ్లేటప్పుడు ఈ ఉపనిషత్ చెప్తుంది శిష్యుడు కూడా గురువు దగ్గరికి వెళ్లేటప్పటికీ ఏ స్థితికి చేరుకోవాలి అనంటే మనకు ఆకలి వేసింది భోజనం చేయాలి అన్నం వండాలి పొయ్యి వెలిగించారు ఎసరు పెట్టారనుకోండి ఎసరు మరుగుతున్నప్పుడు ఏం వేయాలి అందులో బియ్యం అంటేనండి పొలంలో ధాన్యం ఉందండి ఇంకా అది కోచండి దంచండి ఊక వేరు చేసి అప్పుడు బియ్యం కడిగి అప్పుడు పొయ్యాలండి అంటే కుదురుతుందా ఎసరు పెట్టిన తర్వాత ఒకసారి గుర్తు బియ్యం రెడీగా ఉండాలి చేతిలో కడిగిన బియ్యం రెడీగా ఉండాలి మామూలుగా బియ్యం గిన్నెలో ఉన్నా కుదరదు ఏం చేయాలప్పుడు కడిగి రెడీగా పెట్టుకోవాలి అంటే బియ్యము అనేటువంటిది చూడండి ఎంత ప్రాసెస్ అయిందో చెట్టు రూపంలో మొలకెత్తి ధాన్యపు గింజ రూపంలో బయటికి వికసించి దాన్ని కోసి దంచి పొట్టు వేరు చేసి బియ్యాన్ని తీసుకుని కడిగి రెడీగా పెట్టుకుంటే ఎసరు మరుగుతున్నప్పుడు వేసేదానికి సిద్దంగా ఉండాలి అంతేగాని ఎసరు పెట్టి ఇప్పుడు కోతకోయాలండి అక్కడ పొలంలో చేరులో కోత కోసుకు రావాలనంటే ఎలాగనో అలాగనే గురువు దగ్గరికి సమీపించే శిష్యుడికి కూడా ఆ పరిపక్వతతో గురువు దగ్గరకు రావడానికి ఉపనిషత్ ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక చెప్పింది ఆ శిష్యుడు కూడా గురువు దగ్గరికి వెళ్లే సమయంలోనే ఆ పరిణితి కలిగి ఉండాలి ఆ పరిపక్వత ఉండాలి అటువంటి పరిపక్వత కలగకపోతే శిష్యుడిలో గురువు దగ్గర ఎంత కాలం కూర్చున్నా గంగానదిలో బండరాళ్లు ఉంటే దాంట్లో ప్రయోజనమేం లేదు పాచిపడుతుంది తప్ప నాచిపడుతుంది తప్ప ఏమి దానికేమైనా ముక్త్యా మనం వెళతాం గంగ దగ్గరికి రిషికేశ్కో కాశీకో వెళ్లి ఆచమనం చేసి గంగనిలా ముట్టుకుని ఒక్కసారి స్నానం చేస్తే చాలు బాబు ఆహ్ ఎంత జన్మ ధన్యం అనుకుంటాం కానీ జన్మల జన్మలు అలానే పడుంటాయి రాళ్లు దానికి ఏమైనా ప్రయోజనం ఉందా లేదు అలాగనే మన మనోబుద్ధులు కూడా బండలాగా ఉండి గురువు దగ్గర ఎంతకాలం కూర్చున్నా అలానే ఉంటుంది మెల్లగా మారుతుంది మారుతుంది లేండి ఎందుకని గురు సేవ చేసి గురు యొక్క మాటలు వినగా వినగా గురువు శుశ్రూష చేస్తూ గురువును అనుసరిస్తూ భగవన్నామం చేస్తూ ఏదో రోజుకి వీడు మెల్లగా గెంటుకునో ఈచుకునో పాక్కునో ఎదుగుతాడు కానీ ఉపనిషత్ అనేది ఏంటంటే ఈ జన్మ మానవ జన్మ కదా తపన ఆ సంస్కారాన్ని పెంపొందించుకుని నీలో పరిపక్వతను తెచ్చుకుని ఆ పరిపక్వతను పొందిన వ్యక్తిగా గురువు దగ్గరికి వెళితే ఉరువారు కమివ బంధనాథ్ బాగా పండిపోయినటువంటి పండు చెట్టు మీద వేలాడుతుందనుకోండి కాకి ఉరికినే వాలింది కాకి వాలితే పండు పడింది కాకి వాలితే పండు పడలేదండి పండిపోయింది అది పడడానికి సిద్ధంగా ఉంది కాకి వాలింది అలాగనే గురువు కూడా పండి ఉన్నటువంటి శిష్యుడికి మహావాక్యాన్ని ఉపదేశించి వాడిలో ఉండే అజ్ఞానం చిన్న అంశం అజ్ఞానం పెద్దదేం కాదు ని చిన్నదే పెద్దదిగా తయారైపోయింది అది లోపల ఉండే అజ్ఞానం చాలా చిన్న అంశం సూక్ష్మ అంశం కానీ అంత చిన్న అంశము ఇంత పెద్ద సంసారాన్ని తెచ్చిపెట్టింది చూడండి కంట్లో నలుసు పడింది అనుకోండి అసలు నలుసు ఏమైనా అసలు కనపడదు కానీ ఇంత మనిషిని కూడా గందరగోళం చేసేస్తుంది ఇరిటేట్ చేసి పాడేస్తుంది అది మనశ్శాంతి నలుపుకుంటూ నలుపుకుంటూ నలుపుకుంటూ కూర్చుంటాడు ఇక అసలు బుర్రకేం ఎక్కదు చిన్న నలుసు కంట్లో పడితే ఇంత మనిషిని కుదిపేస్తుంది అలాగనే అజ్ఞానం సూక్ష్మమే కాని దాని విడిచిపెట్టామా మొత్తం లేనిపోని సంసారాన్ని నెతికి చుట్టబెడుతుంది అందుకనే ఆత్మబోధలు అంటారు శంకరులు అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్వినిర్మలం ఆయన అంటారు ఆ అజ్ఞానమనే అంశాన్ని గురువు జ్ఞానమనే పుల్లతో ఇలా తప్పిస్తారనమాట పూర్వం రోజుల్లో నేతి ఉండేవి నెయ్యి పోసేవారు ఎలా తెలిసండి చమ్మచుతోటో గరిటితోటో పోసేవారు కాదు ధారా పాత్ర ఉంటుంది అంటే గిన్నెలో నెయ్యి ఉంటుంది దానికి ఇలా వచ్చి కన్నం ఉంటుంది దానికి ఇలా పోసేవారు అందులో నుంచి నెయ్యి పడుతుంది ఆ భోజనం వడ్డించినప్పుడు విస్తరలో ఇప్పుడెక్కడ విస్తరి లేదు అంతా ప్లేటే ప్లేట్లు మారుస్తూ పోవడమే ఓ రెండు రోజుల్లో ఆకులో వడ్డించేవారు భోజనం చక్కగా పదార్థాలన్నీ వడ్డించి వేడి అన్నంలో అప్పుడే కాచి పట్టుకొచ్చినటువంటి నెయ్యి ఇలా వడ్డించేవారు ఆ నెయ్యి వడ్డించేటప్పుడు ఏమవుతుందంటే ఆ నెయ్యి తొరపలు ఉంటాయి చూసారా దాని తాలూకా పిరిపిరిగా నేతి దొస్తుంది అది వెళ్లి ఆ మూతి దగ్గర అడ్డుపడుతుంది నెయ్యి బయటికి రాదు చిన్న తొరప తొరక అది అడ్డుపడుతుంది అది అడ్డుపడ్డప్పుడు ఏం చేస్తారు తెలుసండి దర్భపుల్ల దాన్ని తీసుకుని ఆ కన్నుల్లో అలా పెట్టే పొడుస్తారు అంతే మళ్ళీ మళ్ళీ నెయ్యి యథావిధిగా పొడదు కాబట్టి అడ్డు పడినందువల్ల నెయ్యి పడట్లేదు అలాగనే ఏ అజ్ఞానమైతే లోపల నాకు ప్రతిబంధకమై ఉందో నన్ను చుట్టబెట్టి ఉందో ఆ అజ్ఞానాన్ని గురువు మహావాక్య ఉపదేశంతో తప్పిస్తాడు అజ్ఞానాన్ని తొలగిస్తే చాలండి నాకు ఇంకేం చేయక్కర్లేదు తప్పిస్తే చాలు అజ్ఞానాన్ని వీడు హాయిగా స్వేచ్ఛగా ఉంటాడు కాబట్టి ఇక్కడ శిష్యుడు కూడా గురువు దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఏ స్థితిలో గురువు దగ్గరికి వీడు వెళ్లాలో ఇక్కడ నేర్పుతుంది ఉపనిషత్ ను వెళ్లి గురువు దగ్గర కూర్చుని కాలక్షేపపు కబుర్లు అలివుల్లి మాటలు ఆ మాటలు ఈ మాటలు ఆ పద్ధతి ఇది కాకుండా ఏ స్థితిలో నువ్వు గురువు దగ్గరికి వెళుతున్నావు ఏ స్థాయిలో నువ్వు గురువు దగ్గరికి వెళుతున్నావు అది ఇక్కడ ప్రధానం నువ్వు ఏ స్థితిలో ఏ స్థాయిలో గురువు దగ్గరికి వెళుతున్నావో గురువు నీకు ఆ స్థితిలో ఆ స్థాయిలో కనిపిస్తూ ఉంటాడు అర్థమైందండి నీ ముఖం ఎలా ఉంటుందో అద్దంలో కూడా ప్రతిబింబం అలానే ఉంటుంది మళ్ళీ గురువు దగ్గరికి మనం ఏ స్థాయిలో వెళుతున్నామో గురువు ఆ స్థాయిలోనే మనకు ప్రతిదర్శనం ఇస్తాడు కాబట్టి ఇక్కడ శిష్యుడు ఏ స్థాయిలో వెళ్ళాడు గురువు గారు నాకు ఒక అనుమానం కలిగింది నేను బాగా విచారణ చేశాను బాగా చూడండి ఇక్కడ ఎంత గొప్ప ప్రశ్న ఇది నేను చాలా అద్భుతంగా విచారణ చేశాను గురువు గారు నాకొక అనుమానం కలిగింది ఏంటి కేనేషితం పతతి ప్రేషితం మన ఇక్కడ అద్భుతమైన ప్రశ్న కాణ ప్రథమ ప్రైతియుక్ కేషితా వాచమిమాం వదంతి చక్షు శ్రోత్రం కౌ దేవ యునక్తి ప్రశ్న గురుగారు నాకొక అనుమానం ఏంటంటే శరీరంతో కాళ్లు నడుస్తున్నాయి చేతులు పట్టుకుంటున్నాయి నేను బాగా చూస్తున్నాను నాకు నీళ్లు తాగాలనిపించింది ఇప్పుడు ఇలా తీసుకున్నాను ఇలా గ్లాసు చెయ్యి వెళ్లి గ్లాసును తీసుకుంది ఇలా చెయ్యి ఏం చేసింది ముగ్గులోకి పోయలేదు కంటిలోకి పోయలేదు చెవిలోకి పోసుకోలేదు ఎక్కడ పోసినా లోపలికి వెళుతుంది కానీ ఎక్కడ పోస్తే కరెక్ట్ గా లోపలికి వెళుతుందో అది ఎక్కడ ఇక్కడ ఇప్పుడు గ్లాసుని చెయ్యి పట్టుకుంది తీసుకెళ్లి నోట్లో పోసింది చూడండి చెయ్యికి నోట్లోనే పొయ్యాలి అని తెలుసా చెప్పండి ఇప్పుడేదో ఒక ఆయింట్మెంటు ఎక్కడో దెబ్బ తగిలింది ఇక్కడ కంటి మీద దెబ్బ తగిలింది ఇప్పుడు ఇప్పుడు చెయ్యికి ఏది పడితే అది తీసుకొని నోట్లో పోయడమే తెలుసు అనుకోండి ఇప్పుడు ఆయింట్మెంటు కూడా చేతిలో ఇస్తే పట్టికల్ ఏం చేస్తుంది నోట్లో పెడుతుంది పేస్ట్నేమో నోట్లో పెడుతుంది పళ్ళు తోముకునే దానికి ఆ నేమో దెబ్బ తగిలిన చోట పెడుతుంది అంటే జ్ఞానం చెయ్యికుందంటారా ఇది లడ్డు ఇది నోట్లో పెట్టుకోవాలి ఇది వేరేది ఇది నెత్తి మీద పెట్టుకోవాలి ఇది దువ్వెన దీన్ని తీసుకుని ఈ చెయ్యి ఇప్పుడు అనుకుంటుందన్నమాట దువ్వెని తీసుకునే దానికి వెళ్లే ముందు వేళ్లు మాట్లాడుకున్నవరే ఇప్పుడు ఏం పట్టుకోబోతున్నాం మనం దువ్వెన పట్టుకోబోతున్నాం కాబట్టి దువ్వెనతో మనం ఏం చేయాలి తలకాయ దువ్వాలి జుట్టు దువ్వాలి అని ఇవేమైనా మాట్లాడుకుంటాయా డిస్కషన్ పెట్టుకుంటాయా దీనికి ఏవి తెలియదు వెళ్లి అసంకల్పితంగా ఇలా వెళ్లిపోతుంది దువ్వన పట్టుకుంటుంది ఇలా దువ్వేసుకుంటుంది ఇలా దువుతుంది పెట్టేస్తుంది మళ్ళీ పక్కన కాఫీ కప్ ఉందనుకోండి ఏడం చేతి ఇలా తీసుకుని ఇలా తాగుతుంది నోట్లో పెట్టుకుంటుంది పేపర్ ఉందనుకోండి ఇలా కళ్లకు చూపిస్తుంది ఈ చేతులకి చేసే పని చేతులే కదా ఈ చేసే పని చేతులదైతే ఆ చేసే జ్ఞానం చేతులదా ఎవరిదై ఉంటుంది కళ్ళు చూస్తున్నాయి కదా చూసినప్పుడు వీడు మగా ఇదిగో ఇది ఆడా ఈ జ్ఞానం విభజించి గుర్తించే జ్ఞానం కళ్ళదా అంటే ఈ ఇంద్రియాల సమూహము ఈ దేహానికి అమర్చబడి ఉంది ఈ దేహం ఒక పిండానికి అంటే ఒక రకంగా చెప్పాలంటే పూరిపిండి లాంటిది దేహం అంటే జస్ట్ పూరిపిండి కలిపి పెడితే ఎలా ఉంటుందో దానికి మంచి కళ్ళు చెక్కండి ముక్కు కళ్ళు ముక్కు చేతులన్నీ పెట్టండి ఈ ఇంద్రియాలు కానీ ఈ దేహం కానీ ఇది ఒక పిండమయం ఆలోచిస్తే చక్కటి ఒక పిండం బస్ ఆ పిండమయమైన దేహం మాంసపిండం అంతే బస్ దాంట్లో కళ్ళు ముక్కు కాళ్ళు చేతులన్నీ పొడుచుకొచ్చాయి ఈ ఇంద్రియాలు చేసే పనులు వాటికి తెలియవు అవి చేస్తూ ఉన్నాయి శరీరానికి అమర్చబడి ఉన్నటువంటి ఇంద్రియాల అవయవాలన్నీ వాటి పనులు అవి చేస్తున్నాయి కానీ వాటికేం తెలీదు ఇది చెయ్యాలి చేత్తో లడ్డూ తీసుకున్నాను నోట్లో పెట్టుకోవాలని చేతికి తెలియదు ఇప్పుడు చేత్తో పేస్ట్ తీసుకున్నాను పళ్ళు తోమాలని చెయ్యికి తెలియదు కానీ ఈ ఇంద్రియాలు చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియాలు నిర్వర్తించే క్రియలేవైతే ఉన్నాయో ఈ క్రియల వెనక ఆజ్ఞ ఎవరిది జ్ఞానం ఎవరిది ఏ క్రియ ఎలా అమలు చేయాలో ఆ జ్ఞానం ఈ శరీరానికి కాదు కదా ఇంద్రియాలది కాదు కదా ఇది జడం ఇది పిండం నాకు బాగా తెలుస్తుంది గురుగారు గారు ఈ శరీరం నేను కాదని నాకు బాగా అర్థమవుతుంది ఎందుకని ఇది జడం ఇది పిండం ఇది పడేస్తా నేను రేపు పడేస్తాను పోతాను కనపడకుండా లేదు రాత్రి పడుకునేటప్పుడు మంచం మీదకి ఎక్కి తోసేస్తున్నాను నేను ఎక్కడికో పోతున్నాను నాది కాదు ఈ శరీరం నాకు అర్థమవుతుంది ఈ ఇంద్రియాల అవయవాలన్నీ ఇందులో అమర్చబడి ఉన్నాయి అది కూడా నాకు అర్థమవుతుంది కాని ఈ ఇంద్రియాలు చేసే కర్మలు శరీరంతో శరీరంతో అంటి పెట్టుకుని ఇంద్రియాల అవయవాలు చేసే కర్మలు దాని వెనక ఆజ్ఞలు కాని దాని వెనక జ్ఞానం కానీ ఇంద్రియాలది కావు దేహం ది కాదు కేషితం ప్రేషితం మనహాపతతి కేషితాం వాచమిమాం వదంతి క్రాణ ప్రథమ ప్రైతియుక్త ఇక్కడ బాగా చూడండి ఇప్పుడు నాకు అనిపించిందనమాట గురువు గురుగారు గురు అన్నారు ఓకే శరీరంది ది కాదని గుర్తించావు ఎవరి దయ్యి ఉంటుంది ఎవరిదయ్య ఉండొచ్చు అంటే గురువు గారు నాకు బాగా అనిపించింది ఏంటంటే దేహము ఇంద్రియాల అవయవాలు ఇవన్నీ కూడా జస్ట్ ఒక చొక్కాకి ఎలాగైతే ఈ కాలర్ ఉంటుంది అలాగనే ఇక్కడ చెయ్యి ఉంటుంది ఈ రెక్క ఉంటుంది ఇటువైపు ఒక రెక్క ఉంటుంది అలాగనే చొక్కాకి ఇవన్నీ ఉన్నాయో ఈ శరీరం అనే చొక్కా కూడా ధరించి ఉన్నాను దీనికి కూడా రెండు చేతులు ముక్కు కాళ్లు చేతులు అమర్చబడి ఉంది ఇప్పుడు నాకు బాగా తెలుస్తుంది నేను ఇందులో ఉండి ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాను నాకు బాగా తెలుస్తుంది కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది గురువు మనస్సే ఈ మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది మనోబుద్ధులే ఈ శరీరాన్ని ప్రభావం చేస్తుంది అంతే కదా ఇష్టత అయిష్టత నాలుకకు సంబంధం లేదు ఎవరికి మనస్సుకి కాబట్టి గురువు గారు ఈ ప్రపంచమంతా కూడా రెండే రకాలు ఒకటి ఇష్ట ప్రపంచం రెండు అయిష్ట ప్రపంచం అర్థమైందే ఈ ప్రపంచాన్ని రెండు రకాలుగా చేశారు ఒకటి ఇష్టమైన ప్రపంచం రెండు అయిష్టమైన ప్రపంచం ఇది ఒక పిచ్చమాట ప్రపంచంలో ఇష్ట ప్రపంచం లేదు నీ మనస్సులో ఉంది ఇష్టము అయిష్టము కాబట్టి ఇష్టా ఇష్టాలు నీ లోపల ఉంది కాబట్టి బయట అది ఇష్టము ఇది అయిష్టము అని ఎవరంటున్నారు నీ మనస్సు కళ్ళకి ముక్కుకి చెవులకి ఏం తెలియదు అందుకనే ముక్కుకి ఏం తెలియదు కాబట్టి మంచి అగరవత్తులు తయారు ఫ్యాక్టరీ వైపుకి వెళ్ళామనుకోండి అది లాగేసుకుంటుంది లోపలికి అది దాటి కొంత దూరం వెళ్ళిన తర్వాత కుళ్ళు కంపు కొట్టి బురదగుంట ఉందనుకోండి అటువైపు వెళ్తున్నాం అనుకోండి ఆ గబ్బు లోపలికి వెళ్ళిపోతుంది ముక్కు అనుకోదు ఇప్పుడు బురదగుంట వస్తుంది కుళ్ళు కంపు కొట్టింది తీసుకోకూడదు అని ముక్కు అనుకుంటుందే నే బాగా ఆలోచించండి ముక్కుకి ఇది మంచిది తీసుకోవాలి ఇది కుళ్ళు కంపు ఇది తీసుకోకూడదని ఉండదు రెండింటినీ లోపలికి తోస్తుంది లోపల ఎవడు ఏమిట్రా బాబు కుళ్ళు కంపు అని అనేది ఎవరు అర్థమవుతున్నా మీకు కాబట్టి ఇంద్రియాలు కాని శరీరం కాని ఇది కేవలం పరికరాలు మాత్రమే కాబట్టి ఇష్టత అయిష్టత ఎక్కడ కలిగింది మనస్సులో కలిగి కాబట్టి గురువు గారు నేనేమనుకుంటున్నానంటే మనస్సు వల్లే ఇవన్నీ నడుస్తున్నాయి మనస్సే దీని అన్నిటినీ ప్రభావితం చేస్తున్నాయి ఓకే నో డౌట్ మనస్సులో ఇష్టాయిష్టాలు ఉన్నాయి మనసు కన్ని తెలుసు మనసు వీటన్నిటిని నడిపిస్తుంది నో డౌట్ ఇప్పుడు ఇక్కడ ఉపనిషత్తులో ఇతను అడిగినటువంటి గొప్ప అంశం ఏంటనంటే కానీ గురువు నాకు ఒక అనుమానం ఏంటంటే కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త బాగా ఆలోచించండి ఈ ప్రాణము లోపలికి వెళ్లి బయటికి వస్తూ ఎక్కి దిగుతూ ఉంది కదా అసలు ఈ ప్రాణమే వెళ్ళడం మానేసిందనుకోండి ఇంద్రియాలు పనిచేయవు శరీరము పనికిరాదు మనసు ఆలోచన పుట్టదు మనస్సు ఏమైనా పనిచేస్తుందే ప్రాణం ఆగిపోయిందనుకోండి మనస్సు పనిచేస్తుందే లేదు దేహం పనికిరా తీసుకెళ్లి కాల్ చేయాలి కాబట్టి ప్రాణం లేకపోతే మనస్సు బుద్ది పనిచేయదు దేహము ఉపయోగపడదు కాబట్టి నాకు ఒక డౌట్ కలిగింది గురువు గారు మనస్సు ఆజ్ఞాపిస్తుందేమో కానీ ఇంద్రియాలని ప్రవర్తింపజేయడానికి ప్రాణం కారణమైంది అర్థమైందే మనస్సు ప్రేరణ చేయొచ్చు ఇంద్రియాలని వెళ్లి ఆజ్ఞాపించొచ్చు ఏ కళ్ళు చూడు ఆ వ్యక్తిని చూడు అక్కడ అని చెప్తే కళ్లు చూస్తుంది కాళ్లున్నాయనుకోండి ఎయ్ నడిచి వెళ్ళదు అక్కడికి పద అని సంకల్పిస్తే నడిచి వెళ్లాలని సంకల్పం వస్తే కాళ్లు కదులుతాయి ఇది పట్టుకుని దగ్గరికి తీసుకురానగానే చెయ్యి దగ్గరికి వెళ్ళిలా దీన్ని లాక్కుని దగ్గరికి తెచ్చుకుంటుంది కాబట్టి ఇంద్రియాలు ప్రవర్తించాలి అంటే దానికి రెండు కారణాలు ఒకటి ఆజ్ఞ కావాలి సంకల్పం ఉండాలి రెండు క్రియాశీలకమైనటువంటి ప్రక్రియ ఉండాలి కాబట్టి మనోబుద్ధులు సంకల్పించి ఆజ్ఞలు జారీ చేస్తాయి ప్రాణం అనేది దానికి శక్తినిచ్చి ప్రవర్తింపజేస్తాయి కాబట్టి ఇంద్రియాలన్నీ పనిచేయాలి అనంటే మనోబుద్ధుల యొక్క సంకల్పం ఉండాలి ప్రాణము యొక్క క్రియాశీలకమైన శక్తి కలగాలి ఇవి రెండు తోడైతే శరీరము ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉంటాయి ఇంతేనా కాదా అర్థమైందా మీకు ఇప్పుడు కాబట్టి ఇక్కడ శిష్యుడి యొక్క విచారంలో తేలినటువంటి గొప్ప అంశం ఏంటనంటే గురువుతో అంటున్నాడాయన గురువు గారు నాకు బాగా అర్థమైన అంశం ఈ శరీరం పనిచేస్తుంది అనంటే ఇంద్రియాలు పనిచేస్తున్నాయనంటే ఇది జడం ఇది ఒట్టి జడం అలాగనే ఇవి కూడా పరికరాలు మాత్రమే శరీర మాద్యం కలు ధర్మ సాధనం సాధనం అంటే ఏంటి ఇన్స్ట్రుమెంట్ పరికరం కాబట్టి ఇక్కడ మనకు ఉపనిషత్తులు ఈ ప్రశ్న ఏం చేస్తున్నానంటే ముందుకు నెడుతుంది శరీరం నేను కాను పక్కకు పెట్టాయి ప్రేషితం మరి శరీరం నేను కానప్పుడు ఎవరు దీన్ని ప్రేరణ చేస్తున్నారు ఎవరు దీన్ని పురికొలుపుతున్నారు అందుకనే ఇక్కడ మనకు శాస్త్రంలో ఇషితం అనేటువంటి శబ్దానికి ఒక అద్భుతమైనటువంటి అర్థం ఉంది ఇషి ధాతు అంటే ఏ శబ్దమైనా ఒక ధాతువు నుంచి పుడుతుంది ఈషు ధాతువుకి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి గమనము రెండు ఇచ్చా అనే రెండు అర్థాలు ఉంటాయి ఇషిధాతు ఆ ఇషి ధాతునే వైదికంగా ఇషితం అని ఇక్కడ ఛాందస ప్రయోగం అంటే వేదం ప్రయోగం చేసింది ఇషితం అంటే అర్థం ఏంటంటే ఆధునిక వ్యాకరణంలో దాని ఇష్టం అని మార్చారు ఇట్ ప్రయోగం ఇట్ అనేటువంటి ధాతు ప్రయోగం చేశారు అంటే వైదిక కాలంలో ఇప్పుడు మనం ఇష్టం అని ఏదైతే అంటున్నామో దాన్ని పూర్వకాలంలో ఇషితం అనేవారు అంటే వ్యాకరణం మార్పు చెందిందనమాట తెలుగులో కూడా మనం మాట్లాడుతుంటాం కొన్ని పదాలన్నీ మారుతుంటాయా లేవా కాబట్టి అది వైదిక వ్యాకరణము అంటే దాన్ని ఛాందస ప్రయోగము అంటే ఛందస్సు చేసినటువంటి ప్రయోగం ఛాందసం ఛాందసం అంటే ఏదో ఛాదస్థం బట్టి దీనికి అలా అనుకోకండి ఛాందస్ ప్రయోగము అనంటే ఛందస్సు ప్రయోగించినటువంటి విధానం అది ఛందోబద్ధమైన విధానం కాబట్టి ఇషితం అనే శబ్దం అనాది కాలంలో సనాతన కాలంలో ఋషులు ఆ రోజుల్లో ఇషితం అనే శబ్దం వాడారు దాన్ని ఆధునికంగా మారిన తర్వాత మనకు పాణనీయ వ్యాకరణం తర్వాత ఆ పాణనీయ వ్యాకరణం నుండి దాన్ని ఇష్టమనేటువంటి శబ్దంగా పరిణామం చెందింది అంటే ఇట్ అనేటువంటి ప్రయోగంతో ఇష్టం అనేటువంటి శబ్దం ఇష్టం అంటే ఏంటి ఇష్టమంటే ఏంటి కావాలి అనే వాంఛము అంటే ఏమని అర్థం వద్దు అనే వాంఛ రెండూ వాంఛలే అందుకనే ఇష్టం అయిష్టం రెండూ ఒకటే కాకపోతే అయి ఒకటి చేరింది అంతే ఆ ఒకటి చేరింది ఇష్టానికి ముందు ఆ చేరింది అదేమైంది అయిష్టమైంది అంటే రెండు వాంచలే కావాలి అనేది వాంచే వద్దు అనేది కూడా వాంచనే గుర్తుపెట్టుకోండి అర్థమైందే కాబట్టి ఇక్కడ ఇషితం అంటే అర్థం ఏంటంటే ఇష్టం అంటే ఇచ్చ అంటే లోపల మనస్సులో ఒక సంకల్పం బయలుదేరింది ఇంకా అది బయలుదేరిందంటే కలిబెట్టుకోవడం మొదలెడుతుంది ఊరుకోదు ఒకటి బయల్దేరింది అనంటే ఏమవుతుంది ఇంకా కలిబెట్టుకుంటూ కూర్చోవడమే ఇప్పుడు ప్రశాంతంగా ఉండే కొలంలో ఒక చిన్న రాయి పెళ్ల పడింది అనుకోండి నుంచి బుడుక్కుమని పడింది ఒకటి ఏమైంది అక్కడ మెల్లగా ఒక తరంగం లేచింది అలా పెద్దదైంది పెద్దదైంది పెద్దదైంది పెద్దదైంది ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది ఇది గట్టు దాకా వెళ్లి దాని ఒక ఒడ్డు దాకా వెళ్లి కొట్టుకుని అక్కడ మళ్లీ నీళ్లలో లీనమైపోతుంది ఈలోపు తరంగాలు తరంగాలు లేస్తూనే ఉంటాయి అవన్నీ అవుతాయి కొంతసేపటికి ఉపశమనం పొందుతుంది ఇప్పుడు మీకు జీవితంలో గుర్తుపెట్టుకోండి మీ అనుభవం చెప్తున్నారు మన ఓన్ అనుభవం పడుకున్నాం లోపలేం తరంగాలు లేవు ఇష్టత లేదు అయిష్టత లేదు ఏమీ లేదు హాయిగా ఉన్నాం ఉదయం లేచాం ఒక ఆలోచన బయలుదేరింది గుర్తుపెట్టుకోండి ఉదయం లేచాం ఒక ఆలోచన అంటే ప్రశాంతంగా ఉండే నాలో కొలంలో నేను అనే మొట్టమొదటి ఆలోచన రాయి పెళ్ల పడింది ఇంకా అక్కడి నుంచి మనస్సులో తరంగాలు కోరికలు ఇది ఉంటే బాగుంటుంది అది లేకపోతే బాగుంటుంది ఇది చూస్తే బాగుంటుంది అది చూడకుండా ఉంటే బాగుంటుంది ఈ రోజు వాడిని కలిస్తే బాగుంటుంది ఈరోజు వీడు నన్ను కలవకుండా ఉంటే బాగుంటుంది ఈ ఇష్ట తరంగాలు లేచాయి లేచాయి లేచాయి లేచాయి రోజంతా ఇదే అంతేనా కాదా లోపల జరిగేది అంతే లోపల కలిగే ఆ తరంగాలు శరీరం దాకా శరీరం అంతా వ్యాపించి దీంతో కొన్ని పని చేయించుకుంటుంది దీంతో కొన్ని పనులు చేయవలసింది ఆపుతుంది ఆపడం కొన్ని చేయించడం కొన్ని ఈ శరీరం దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తుంది అలిసిపోయి ఈ శరీరం మళ్లీ మూట పైకి మూట తర్వాత ఏమైంది ఆ మనోబుద్ధుల యొక్క మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా రిజాల్వ్ అయ్యి ఎక్కడికి వెళతాం మళ్లీ గాఢన్ అసలు ఏమీ లేకుండా హాయిగా నేను నేనుగా హాయిగా ఉండే స్థితి కలుతున్నా అంటే ఏం జరుగుతుందో గమనించండి జీవితం అంటే ఏం లేదండి లేపి అన్నింటినీ లేపుకుని కలిబెట్టుకుంటూ బతకడం అందుకే రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన నాకు శాంతి కావాలి అని వెళితే ఊరికినే ఉంటే శాంతి ఊరిలో అన్ని కిలుక్కుంటే అశాంతి అన్నాడు హాయిగా ఇప్పుడు మన నిద్రలో ఉన్నాం మన వల్ల ఎవరికీ డిస్టర్బెన్స్ లేదు ఇతరులు అసలు నాకు సంబంధమే లేదు అసలు నాకు ఎవడో ఏమిటో ఏం సంబంధం లేకుండా నేను హాయిగా ఉన్నాను అక్కడ ఆనందంగా ఉన్నానా లేనా ఏవైనా అసలు సంబంధం ఉందా నాకు ఇంకొకటి అంశం ఏదైనా ఉందా అది ఎవడున్నాడక్కడ ఎవడు లేడు నేను నేనై ప్రకాశిస్తున్నాను తనకు తానే ఆ ఆత్మస్వరూపమై చైతన్యమై ప్రకాశిస్తూ అసలు పదాలు కూడా లేవక్కడ ఈ శబ్దాలు ఏమైనా ఆత్మ చైతన్యం ప్రకాశం ఇవి ఏమి తాను తానుగా ఉన్నాడంతే ఏమి లేదు దేవుడు లేడు జీవుడు లేడు గోళ లేదు గందరగోళం లేదు గురువు లేదు శిష్యుడు లేడు అమ్మ లేదు నానాలే ఏమీ లేనటువంటి స్థితి కాని ఏమీ లేదా అనంటే ఏమీ లేకుండా నేను మాత్రమే నేనుగా ప్రకాశిస్తున్నాను అక్కడ మరి ఆ స్థితి నుండి నేనెందుకు ఈ కెలుక్కుని కెలుక్కుని కెలుకుని గందరగోళాల్లోకి ఎందుకు జొరబడ్డాను అసలు ఎందుకు ఈ కెలుకుడు మొదలైంది అంటే లేచాం కాబట్టి మేల్కొన్నాం కాబట్టి అంటే మేలుకోవడం అంటే ఏం మేలుకుంది అక్కడ అంటే కళ్ళు తెరవలేదండి అక్కడ కళ్ళు తెరుచుకుంటే మేలుకున్నట్టు కాదు కొంతమంది మేలుకున్నా కళ్ళు తెరవకుండా పడుకుని ఉంటారు ఇప్పుడు మేలుకున్నప్పటికీ కూడా కళ్లు ఇంకా తెరవలేదు మనం గుర్తుపెట్టుకోండి కాబట్టి ఏది మేలుకుందంటారు లోపల కళ్లు తెరిచింది కాదు మేలుకోవడం బయటికి మేలుకోవడం కాదు లోపల మేలుకుంది ఏదో ఏమిటది మనస్సు మేల్కుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ప్రశ్న అదే గురువు గారు ప్రశాంతంగా ఉన్న నాలో మనస్సు లేచింది మేల్కొంది ఈ మనస్సు అనేది మేల్కొన్న తరువాత చూడండి మీరు చెప్తున్నాను మన అనుభవం ఇది ఇది శ్రద్ధగా వినండి దీన్ని మీరు చూసుకోండి లోపల మనస్సు అనేది మేల్కొన్న తరువాత లేవడం అంటే ఏం తెలుసండి నేను అనే రెండక్షరాల జీవుడు మనస్సుతో పెనవేసుకున్నవాడు లేచాడు లోపల లేచిన తర్వాత వాడి ప్రపంచం లేచింది నా భార్య నా పిల్లలు నా ఇల్లు ఎన్ను పలానా సోన్సో సుబ్బారావు లేకపోతే విశ్వేశ్వరరావు లేకపోతే సుంకారావు లేకపోతే అప్పారావు పెంటారావు కుంటారావు లేచింది లోపల లేచి వాడి ప్రపంచం వాడికి లేచింది వాడి భావాలు వాడి ఆలోచనలు ఇవన్నీ లేచి కూర్చున్నాయి వాడు ఆఫీసర్ అయితే ఆఫీసర్గా ఉద్యోగస్తు అయితే ఉద్యోగస్తుడిగా ఇచ్చిపుచ్చుకోవడాలు అవి లావాదేవీలు ఇంట్లో విషయాలు ఆ విషయాలు బయట విషయాలు వాటి స్వ విషయాలు పర విషయాలు అన్ని వాడి ప్రపంచమంతా అక్కడ స్క్రీన్ మీద తయారైపోయింది అంతేనా కాదా ఇప్పుడు మనం కంప్యూటర్ ఆన్ చేసామనుకోండి దానిమీద అంత విండోస్ వస్తాయి అవునా కాదా అన్ని వస్తాయి ఇక్కడ కూడా వీడు నేను అనే మనోబుద్ధులతో పెనవేసుకున్నటువంటి జీవుడు మేల్కోగానే స్క్రీన్ మీద అన్ని డిస్ప్లే అయిపోయి అన్ని విండోస్ ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే ఇవన్నీ కలిబెట్టుకోవడాలన్నీ ఎప్పుడొచ్చాయి గురువు గారు నేను అనేవాడు మనోబుద్ధులతో ఏకమై ఉన్నటువంటి ఆ జీవుడు మేలుకున్న క్షణంలో ఈ సంసారం అంతా మొదలైంది ప్రపంచం ఈ లంపటం